తెల్లజొన్న కంకి మీద నల్ల కాకి వాలింది పచ్చగవును తొడుక్కున్న పాప దాన్ని తోలింది నీలాల నింగిలోన బాలల జెండా ఎగిరింది బాల జెండాకు వందనాలు చెయ్యండి